అయితే లోకంలో ఒక ప్రవృత్తి కనపడుతుంది మీకు ఈ పూంజ ఈ పూజను ఇంకా ఎక్కువ చేసుకోండి ఈ దానాలు మరిన్ని చేసుకోండి ఈ తీర్థయాత్రలు ఇంకా ఎక్కువ చేసుకోండి మీకు అంతా సక్రమంగా ఉంటుంది అని చెప్తారు ఇట్ ఈస్ ఏ ట్రాప్ అది అది అది ట్రాప్ అంటే ఎవరో అలా చెప్తుంటే ఎవళ్ళో వచ్చి అలాగా అక్కడ అడ్డుపడరు నేను పాఠం కనుక ఇప్పుడు నేను చెప్తున్నాను అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి ఇట్స్ ఏ ట్రాప్ మీరు ట్రాప్ అంటే అభిప్రాయం మీరు పుణ్యకర్మలు చేయొద్దు దానాలు చేయొద్దు తీర్థయాత్రలు చేయొద్దని కాదు కేవలము వాటిని అధికం చేసి బాహ్యంలో తద్వారా మోక్షాన్ని పొందగలను అని అనుకుంటే మటుకు జీవిత పరమార్థం సిద్ధిస్తుంది అనుకుంటే మాత్రం ఇట్ డజన్ వర్క్ లైక్ మ్యాటర్ వాటి వల్ల ఉండే ఉపయోగం వాటి వల్ల ఉంటుంది మీకు జీవిత పరమార్థం సిద్ధించాలి అంటే ఈ బహిర్ముఖ దృష్టి నుండి అంతర్ముఖ దృష్టిలోకి రావాలి బహిర్ముఖము అంటే రెండు రకాలు ఒకటి సంసారం రెండవది మతం సంసార బహిర్ముఖము అంటే భోగాలు ధనాన్ని పోగేయటం భోగాలను అనుభవించటం మతపరమైన బహిర్ముఖత్వము అంటే పుణ్యకర్మలు తీర్థయాత్రలు దానాలు ధర్మాలు ఇసి అది కూడా బహిర్ముఖమే కదా సో బహిర్ముఖుడుగా ఉండి మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట జీవిత పరమార్థాన్ని చేరుకున్నట సంభవం కాదు ముందు అసలు అది గుర్తించాలి కాబట్టి బహిర్ముఖంగా మనం రోజూ ఉంటాము ఉండి బహిర్ముఖంగా చేయాల్సిన పనులు చేస్తూ ఉంటాము కానీ అంతర్ముఖత్వము అనే అది డెవలప్ చేసుకోవాలి దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే మీరు మీ యొక్క స్వరూపాన్ని ధ్యానం ద్వారా తెలుసుకుని శాస్త్రాన్ని అధ్యయనం చేయటము శ్రవణం మననం ధ్యానము నిధిధ్యాసనము అంటే ధ్యానము ఈ మూడింటి ద్వారా మీ స్వరూపాన్ని మీ స్వరూపం ఆవిష్కృతమవుతూ ఉంటుంది కొంచెం కొంచెం కొంచెం కొంచెం కొంచెం కొంచెం ఆ స్వరూపం అది ప్రకటమవుతూ ఉంటుంది అప్పుడు మీ సాంసారిక వ్యవహారములన్నీ కూడా అవి ఉంటాయి ఎక్కడికి పోవు అవన్నీ కూడా శుద్ధమైపోతాయి ఈ ఇన్నర్ స్ప్రింగ్ యొక్క ప్రభావం చేత ఆ ఆధ్యాత్మికమైన శక్తి యోగ ఎప్పుడైతే మీకు కొద్దో గొప్పో అది అనుభవానికి రావడం ప్రారంభిస్తుందో మీ మాట మీ తలపు మీ పలుకు మీ చేష్ట మూడు కూడా పవిత్రమైపోతాయి శోధనే శోధన చేయబడతాయి అప్పుడు మీ బాహ్యం వ్యవహారం కూడా అంటే బహిర్ముఖులుగా ఉండి చేసే వ్యవహారం కూడా చాలా శుచిగా పవిత్రంగా తయారవుతుంది అది ఆ బలం లోపల నుంచి రావాలి వీ హ్యావ్ టు యాక్ట్ ఫ్రమ్ వితిన్ వీ హెవ్ టు యాక్ట్ ఫ్రమ్ వితిన్ అది ఇప్పుడు క్రికెట్ ఆడేపుడు బంతి వాడు వేస్తాడు వీడు కొడతాడు ఎక్కడి నుంచి కొడతాడా అది ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రమ్ వితిన్ వస్తుంది సంకల్పము ప్రాణశక్తి అవి లోపల నుంచి చేతిలోకి వచ్చే బాల్ని కరెక్ట్గా ఏం చేసి కొడితే ఫోరుకుపోతుంది లేకపోతే క్లీన్ బౌల్ అయిపోతుంది కాబట్టి ఫ్రమ్ వితిన్ లోపల నుంచి వస్తుంది అలాగే బాహ్యంలో వచ్చే ఘటనలకు సూపర్ఫిషియల్ రెస్పాన్సెస్ అహంకారం స్థాయి నుంచి ఇచ్చేటువంటి ఆ రెస్పాన్సెస్ ప్రతి ప్రతిక్రియలు ఏవైతే ఉంటాయో వాటిని రియాక్షన్స్ ఉంటారు లైఫ్ అంతా రియాక్షనరీగా తయారవుతుంది మంచిది కాదు సో ఇన్నర్ రియాలిటీ ఆ యోగ బలం నుండి రెస్పాన్స్ రావాల్సి ఉంటుంది యోగ బలేనచ్చే చాలా ముఖ్యం ఇది అందుకోసం నేను దాని ఎక్స్ప్లెయిన్ చేశాను దాన్ని ఇంకా శంకరులు వ్యాఖ్యానం చేస్తున్నారు చూడండి పూర్వం హృదయపుండరీకే వశీకృత్య చిత్తం మీరు మొట్టమొదట మనస్సుని ఇక్కడ విలీనం చేసుకోండి ఈ స్థానాన్ని నిర్దేశిస్తున్నారా హృదయ పుండరీకము ఇప్పుడు ధ్యానం అనేప్పటికీ కొంత అనేక మార్గాలు ఉంటాయి సమాజ మీకు సాహిత్యంలో ఎన్ని మార్గాలు లిటరేచర్ రిలీజియస్ లిటరేచర్ అంతా మీరు వెతికి పట్టుకునే ఎన్ని మార్గాలు ఉన్నాయంటే వెయ్యి మార్గాలు ఉంటాయి అలాగే మొదలు పెడితే అది తెమదు కాబట్టి ఒక పద్ధతిలో ముందుకు వెళ్ళాలి కొంతమంది ఏమంటారు ఈ బొడ్డు ఉంది చూడండి బొడ్డు అంటే మీకు అది పెద్ద ఏ ఏదో దాంట్లో పెద్ద ఏమీ హైప్ ఏమీ లేదు మణిపూర చక్రము ఇప్పుడు ఎలా ఉంది బా ఎంత బాగుందో సో బొడ్డు మీద మనసు పెట్టుబడి అది వెళ్ళ చెప్పడానికి వెళ్ళడానికి కూడా బాగోలేదు కదా కానీ చూడండి మీ మనస్సుని మణిపూర చక్రముపై నిలుపుడు అంటే అబ్బా నేను గొప్ప యోగి అయ్యి ఉంటాడండి అని జనం అనుకుంటాం యోగమానా మోహం అలాగేం కాదు కాబట్టి మణిపూర చక్రము మూలాధార చక్రము స్వాధిష్టాన చక్రము అలా మొదలుపెట్టద్దు అది ఎండ్లెస్ వాటిల్లో కూడా ఏదో కొంత విలువ ఉంటుంది అవన్నీ కూడా కామ్యోపాసనలు ధ్యానంలో కూడా ఏవో సిద్ధులు కావాలని ఏవో పవర్స్ కావాలని అలాంటి ఉపాసనలు ఎవో ఉంటాయి అదంతా రాజసం వాటి జోలికి పోకూడదు అనవసరం హృదయం భగవాన్ రమణ మహర్షి ఎప్పుడూ కూడా హృదయం శంకర్లు ఏమంటున్నారు కదండి ఈ మహాత్ములు వాళ్ళు దే ఆర్ సెపరేటెడ్ బై థౌజండ్స్ ఆఫ్ మైల్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆల్సో దేశంలో కాలంలో సెపరేట్ అయి ఉంటారు కానీ విషన్ సేమ్ ఏమీ మార్పు ఉండదు ఆశ్చర్యం సో ముందుగా నువ్వేం చేస్తావంటే హృదయంలో ధ్యానం చెయ్యి నేను మెడిటేషన్ చెప్పేప్పుడు చాలాసార్లు మంత్రధ్యానం చేసేప్పుడు హృదయం నుంచి మంత్రము ఉద్గమిస్తున్నట్టుగా మీరు ధ్యానం చేయాలి నా విధంగా మెడిటేషన్ ఏదో నేను చేయిస్తూ ఉండేవాడిని వీ మే స్టిల్ డూ ఇట్ ఆల్సో కాబట్టి ముందు అది చెయ్యి ఆ తర్వాత ఏంటంటే ఆ తర్వాత ఏమంటే ఊర్ధ్వగామిన్య ఆయన అనేవారు భగవాన్ నమహర్షి అనేవారు సారీ శ్రీరామకృష్ణుల వారు అనేవారు ఊర్ధ్వదృష్టి ఉండాలి అధోదృష్టి ఉండకూడదు అనేవారు అధోదృష్టి అంటే అధో ఆయన ఆ మాట ఎప్పుడు అన్నారంటే ఆయన ఆయనతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు శిష్యులు కలిసి ఎక్కడికో వెళ్ళారు అక్కడ ఆ బఫే టేబుల్ మీద అన్ని రకాల వంటకాలు పెట్టేస్తున్నాయి మంచి సువాసనలు వస్తున్నాయి సరిగ్గా ఇటువైపు దేవుడి ఒక చిన్న మందిరంలాగా ఉంది అక్కడ దేవుడి విగ్రహము పూజ దీపం వెలిగించారు పక్కన పుస్తకాల షెల్ఫ్ నిండా పుస్తకాలు ఉన్నాయి ఏమండే ఈయంతో ఇద్దరు ముగ్గురు ఉండేవారు ఒకడు ఆ పుస్తకాల షెల్ఫ్ పుస్తకాలు అదంతా చూస్తున్నాడు ఇంకొకడు ఆ బఫే టేబుల్ అంతా చూస్తున్నాడు రామ శ్రీరామకృష్ణ అలా ముఖం మీద చెప్పేసేవారు ఆయన ఏమనుకుంటాడు అనే మొహమాటం ఆయనకు ఉండేది కాదు కుండ బొదలు కొట్టినట్టుగా ఆయన వెంటనే మనిషికి అధోదృష్టి ఉండకూడదు ఊర్ధ్వదృష్టి ఉండాలి ఇగో ఇది అధోదృష్టి వీడిది అధోదృష్టి ఇతడిది ఊర్ధ్వదృష్టి అని డైరెక్ట్గా చెప్పేసి ఊర్ధ్వదృష్టి ఉండాలి అంటే భోజనం అందరూ చేస్తారు భోజనం చేయరని కాదు కానీ దృష్టి జ్ఞానం మీద ఉండాలి జ్ఞానము ఊర్ధ్వదృష్టి ఉండాలి అది ఆ ఊర్ధ్వదృష్టి అనే ఊర్ధ్వ పదానికి హయ్యర్ థింగ్స్ ఆఫ్ లైఫ్ అని ఒక అర్థం అది స్పిరిట్ స్పిరిట్ దాని స్పిరిచువల్ మీనింగ్ కానీ ఫిజికల్ మీనింగ్ కూడా ఇచ్చారు ఊర్ధ్వదృష్టి ఉండాలి ఈ మణిపూర చక్రం ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అక్కడి నుంచి కిందకి దిగింది ఇలా వద్దు ఊర్ధ్వదృష్ట ఊర్ధ్వగామిన్యాడ్య ఇక్కడి నుంచి ఈ హృదయ స్థానం నుంచి పైకి వస్తోంది ఊర్ధ్వగామిని వెంటనే తరువాతి శ్లోకంలోనే ఓంకారాన్ని బోధించబోతున్నారు ఓంకారము మీరు ఉచ్చరించినప్పుడు మీరు పరిశీలించాలి ఓంకారాన్ని ఉచ్చరించేపుడు ఊరికే ఏదో చిరతలు పెట్టి భయం చేసినట్టుగా ఓం ఓం ఓం ఓం అని అలాగే దాన్ని ఏదో కుస్తీ పట్టినట్టుగా కాదు దాన్ని ఎలాగంటే సూక్ష్మంగా దాన్ని చేయాలి తప్ప ఊరికే హడావిడి చేసి ఊరంతా వినపడి ఆర్కెస్ట్రా పెట్టి హడావిడి చేస్తే ఏమీ అవ్వదు కూర్చువీ నహివత ఏకాగ్ర ఏకాంతంలో కూర్చుని అంటే ఒకవేళ పది మంది కూర్చుని ధ్యానం చేసిన సందర్భంలో కూడా మీరు ఏకాంతంలోనే ఉంటారు మీరు పది మందితో కలిసి చేస్తారా ఏమి ధ్యానం ఇదేమన్నా పిండి రుబ్బడమా లేకపోతే పది మంది చేసేది ఏం కాదు ఇది ఎవరికి వాడే ఏకా ఏకాంతంలోనే ఉంటారు ఒక హాల్లో కూర్చుని చేసినా ఏకాంతమే కాబట్టి అలాగా ఓంకారాన్ని అంటే గాలి నిండా పిలుచుకుని ఓంకారాన్ని కనుక మీరు ఉచ్చరించినట్లయితే ఊర్ధ్వగామిన్యాడ్య ఓంకారోచ్చారణలో అంటే పైకి పైకి ఉచ్చరించక్కర్లా లోపల ఉచ్చరించినప్పుడు కూడా ఒకప్పుడు పైకి ఉచ్చరించవచ్చు ఏ మీరు పైకి ఉచ్చరించడం కూడా రికమెండెడ్ ఓంకారానికి వెంటనే తరువాతి శ్లోకంలోనే రాబోతోంది ఆ పైకి ఉచ్చరించిన సందర్భంలో కూడా ఊళ్ళో వాళ్ళందరికీ వినబడేట్లా కాదు పైకంటే లేకపోతే ఇంట్లో వాళ్ళకి కూడా కాదు లవ్డ్ దట్ యూ కెన్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ధ్యానాన్ని కూర్చుంటాను అని ఉరిస్తాం అది నాకే వినపడుతూ ఉంటుంది అలా చేయచ్చు చేయాలి ఆ తర్వాత కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ లోపలే గాలి పీల్చుకుని ఓమ్ అని భావన చేస్తాం అప్పుడు ఇది ఊర్ధ్వగామిని నాడీ అంటే పైకి ప్రసరించే ప్రాణశక్తి నాడీ స్టాండ్స్ ఫర్ ప్రాణశక్తి సో ఆ విజ్ఞానశక్తి ప్రాణశక్తి మనస్సును ప్రాణము కలిసి ఉంటాయి ఓంకారంతో ఆ విధంగా అంటే ముందు హృదయంలో మనస్సుని నిలుపోవలను తర్వాత అక్కడి నుంచి ఊర్ధ్వగామిన్యా నాడ్య మనం తీసుకురావాలి అయితే దీనికి ఆరంభం ఎక్కడ భూమి జయక్రమేణ భ్రువర్మ్మధ్యే ప్రాణమావేశ్య స్థాప సమ్యక్ అప్రమత్తస్ సన్ మొత్తం ధ్యానం అంతా దాంట్లో చెప్పా చాలా సరళంగా ఉంటుంది ధ్యానం ఓ సింటేనా ఉంటుంది అక్కడ పాయింట్ ఏమిటంటే ధ్యానం యాజ్ సచ్ ఓం ఏమైంది ఇంతేనా ఇదేనా అన్నట్టుగా ఉంటుంది కానీ అదే ఓం ఇప్పుడు నేను అన్నట్టుగా అంటే గాలి పీల్చుకుని ఊర్ధ్వ దృష్టితోటి ఆ వాయువు పైకొస్తున్నప్పుడు మనస్సును ఏకాగ్ర అప్రమత్తస్థను మరోటేదో ఆలోచిస్తూ కూర్చోవడం కాకుండా దాని మీదే మనస్సును ఏకాగ్రం చేసి మీరు ఒక వెయ్యిసార్లు అన్నారనుకోండి ఒక టార్గెట్ గాలి పీల్చుకోవడం మనస్సు వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనక్కి తీసుకురావటం కలిపించుకోవటం వెయ్యి సార్లు అన్నారనుకోండి ఇట్ ఈజ్ ఏ ఆల్టుగెదర్ ఏ డిఫరెంట్ థింగ్ ఒక్కసారి అన్నప్పుడు ఓస్ ఇంతేనా అన్నట్టుంటుంది కానీ వెయ్యిసార్లు కనుక మీరు అన్నారంటే అంటే ఒక్కొక్క సిట్టింగ్లో ఓ పదిసార్లో ఇరవై సార్లో మీరు ఓంకార ధ్యానం చేశారనుకోండి అంటే ఒక యాభై సిటింగ్లో లేకపోతే వంద సిటింగ్లో అయ్యాయి అనమాట అప్పటికే అంటే వెయ్యిసార్లు ఓంకారాన్ని చెప్పేపటికి యు ఆర్ ఎ డిఫరెంట్ పర్సన్ మీలో చాలా అద్భుతమైన పరివర్తన వస్తుంది మీకు ముందే ప్రకాశం చెప్తున్నా ఓంకారాన్ని ఈ రకంగా ధ్యానం చేస్తే వైరాగ్యం వస్తుంది మీలో ఎవరికైనా వైరాగ్యం ఇష్టం లేకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది అంటే మనకి ఇష్టం లేదు వచ్చింది అని మళ్ళీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అంచేతనే మీరు వినుంటారు ఓంకారం చెప్పకూడదు అని ఎక్కడైనా మీరు ఎవడైనా కొంతమంది అయినా విని ఆ నిషేధం వెనకాల ఉన్న తాత్పర్యం ఏమిటంటే ఓంకారం మీరు చెప్పేది ఏదో అయిపోతుందని కాదు ఓంకారాన్ని సరిగ్గా ఇక్కడ చెప్పిన విధంగా కనుక మీరు ధ్యానం చేస్తే మీకు చాలా దృఢమైన వైరాగ్యం నిర్మాణమయ్యే అవకాశం ఉన్నది దాన్ని మీరు సరి రాంగ్గా తీసుకుంటే వైరాగ్యం గట్టిగా తయారయ్యే ప్రమాదం ఉంది మీరేదో ఇంకా పది ఇంకా ఓ లక్ష ఇంకో పది లక్షలు సంపాదించాలనుకుంటే ఈ వైరాగ్యం అడ్డుపడుకున్నాం ఇటు కాకుండా అటు కాకుండా అవ్వకుండా ఇదో భ్రష్టస్థతో భ్రష్ట అలాగా ఉంటుంది కాబట్టి మాకు వైరాగ్యమే కావాలి అని అనుకున్నప్పుడే దీన్ని వర్కౌట్ చేసుకోవాలి లేకపోతే ధనాన్ని బాగా ఇచ్చేటువంటి మంత్రాలు ఉంటాయి అలాంటిది కుబేర యంత్రము పట్టుకుని అలాంటిది ఏదో పట్టుకుని కాలక్షేపం చేయాలి ఇది వైరాగ్య ప్రధానమైనటువంటి వ్యవహారం ఎనీవే కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది కానీ దాని బలము ఆ సింప్లిసిటీని చూసి మీరు వంచితులు కాకూడదు నేను మెడిటేషన్లో చెప్పేప్పుడు చెప్పేవాడిని డోంట్ బి మిస్లెడ్ బై ది సింప్లిసిటీ ఆఫ్ ది ప్రొసీజర్ అది చాలా సింపుల్గా ఉంది కదా ఎందుకంటే మనిషికి కొంచెం కాంప్లెక్స్గా ఉండాలి మనిషి మనస్సు అలా పనిచేస్తుంది అందరి మనస్సు అంతే ఒక్కటిసారి కాంప్లెక్స్గా ఉండాలి మరీ సింపుల్గా ఉందనుకోండి ఇప్పుడు టూత్ బ్రష్ే ఉందనుకోండి ఓ కాడా దానికి కొంత చిన్న కుచ్చు పెట్టారనుకోండి అది మీరు కొనరు ఆ కాడకి మూడు నాలుగు రంగులు ఉండాలి ఆ కాడ ఇలా వంకరగా పెరాబులుగా తిరిగి మళ్ళీ ఇలా పొడుగ్గా రావాలి ఈ కుచ్చులు ఇలా ఇలా ఇది కూడా వంకరగా ఉంటాయి అబ్బా ఇదేదో చాలా అద్భుతంగా ఉందని కొరుకు తెచ్చుకుంటారు మనిషి వలస అలా ఉంటుంది అది సింపుల్గా ఉంటే దాని మీద మనస్సు పోదు మనిషి మనస్సు అలా జటిలంగా తయారవుతుంది అసలు ఫస్ట్ యూ షుడ్ విన్ ఓవర్ యువర్ మైండ్ మీ మనస్సులో ఉన్నటువంటి ఇటువంటి సంసార వాసనలు ఇవన్నీ ఈ వాసనలన్నిటి నుండి మనం బయటకు వచ్చేయాలి ఇప్పుడు ఎందుకంటే వస్త్రధారణ ఉందనుకోండి ఈ బార్డర్ గురించి చేసే గడబిడ ఇంత కాదు బోర్డర్ ఏమిటి బోర్డర్ ఏమిటి అలా బోర్డర్ ఎందుకు ఎందుకో ఎందుకో చెప్పమంటారా బార్డర్ లేకుండా ఉంటే వస్త్రం చిరిగిపోతుంది దాని లాంజివిటీ తగ్గిపోతుంది కాబట్టి బోర్డర్ ఉండాలి కాబట్టి ఏం చేయాలి ఇలా మడత పెట్టేసి కుట్టు వేసిస్తే చాలు అయిపో అయిపోయింది ఇంకా అంతకు మించి ఇంక ఏమీ అక్కర్లేదు అలా మడతబెట్టి ఒక్క స్టిచ్ వేసేస్తే దృఢంగా పడి ఉంటుంది ఈ ఈ దారాలు పోకుండా మంచి బలంగా ఉంటుంది అంతే యు డోంట్ నీడ్ ఏ బోర్డర్ బట్ అసలు ఒరిజినల్ కాన్సెప్ట్ ఆఫ్ ది బోర్డర్ ఈజ్ దాట్ ఆ బోర్డర్లో అలంకారమని దానికి ఈ రంగు ఆ రంగు అని అబ్బా దానికి ఒక పెద్ద వ్యవస్థ కాబట్టి అలాగ జటిలం చేసుకోవటము హ్యూమన్ మైండ్ యొక్క లక్షణము ఆ లక్షణాన్ని మనము అధిగమించాల్సి ఉంటుంది ఎనీవే కమింగ్ టు ది పాయింట్ మనస్సుని అలా ఏకాగ్రంగా చేయాల్సి ఉంటుంది భూమి జయక్రమేణ అక్కడ మొదలుపెట్టారు భూమి జయంతో మొదలు పెట్టాలి ఆల్ ఆఫ్ దిస్ హ్యాస్ టు బిగిన్ విత్ భూమి జయ ఆమాట శంకర్లు యాడ్ చేశారు ఎందుకంటే ఇదంతా ఆరోధ్యాయంలో వచ్చేసింది భూమి జయం అంటే ఆసనం వెసు కూర్చోవడం అర్థం అంటే ఇదే భూమి జయం అంటే ఒక గంట సేపు కదలకుండా మీరు కూర్చుంటే దాన్నే భూమి జయము అని అంటారు గంట అక్కర్లేదు పదిహేను నిమిషాలు స్థిరంగా కదలకుండా ఇలా పదిహేను నిమిషాలు కూర్చోగలగా దాన్నే భూమి జయము ద వెరీ ఫస్ట్ థింగ్ ఆసనం అలా కదలకుండా కూర్చో కదిలి మనస్సు చలనం ప్రారంభిస్తే అనేకానేకములైన శంకలు వస్తాయి మనస్సుకి టెలిఫోన్ మోగుతుంది అది ఎవరిదై ఉంటుందో ఫోన్ ఓసారి ఆన్సర్ చేస్తే ఎలా ఉంటుంది అని అనిపిస్తుంది లేకపోతే సెల్ ఫోన్ మోగుతుంది లేదా ఇంట్లో వాళ్ళు ఏదో అంటారు అది మనస్సును డీస్ట్రాక్ట్ చేస్తుంది లేదా ఏవో సౌండ్లు వినపడతాయి అది ఏమీ లేకపోతే ఎక్కడో దొరద వేసి ఇటు కదలడం అటు కదలడం ఈ పిక్కలు నెప్పి అది ఇలాగా ఎన్ని రకాల డిస్ట్రాక్షన్స్ ఉండాలో చెప్పనలా కాదు అయితే ఇది నెగిటివ్ చెప్పాను మీరు ఒక్కసారి అభ్యాసం చేసి ధ్యానం చేయడం ప్రారంభిస్తే ఇవన్నీ కూడా అలా పటాపంచలేకపోతాయి అవి పెద్ద అడ్డొచ్చి కానే కాదు కాబట్టి భూమి జయము క్రమం ఆ క్రమంలో ఇంకే ఉంటాయి ప్రాణాయామం ఉంటుంది ప్రాణవీక్షణ ఉంటుంది ప్రాణాయామం ఉంటుంది మీరు ఆ క్రమం అంతా రావాలి వచ్చి ఏం చేయాలి బ్రువోర్మ్ మధ్యే ప్రాణమావేశ సమ్యక్ ప్రాణశక్తిని అంటే ఇప్పుడు మీరు గాలి పీల్చారు ఓ అని ఇప్పుడు ప్రాణశక్తి పైకి వస్తుంది మీరు యూ కెన్ ఫీల్ ద ఫ్లో ఆఫ్ ద వైటల్ ఫోర్స్ లైఫ్ ఫోర్స్ యొక్క ఫ్లోని మీరు ఫీల్ కాగలుగుతారు ఆ వైటల్ ఫోర్స్ యొక్క ఫ్లోని యూ ఆర్ టు ఫీల్ హియర్ బ్రువోర్మ్ మధ్య బొట్టు ఎందుకు పెట్టుకుంటాం అందుకోసమే ఈ బొట్టు పెట్టుకోవడం ఇలాగే ఉంటుంది అంటే దాంట్లో ఏమవుతుందంటే దాని ఒరిజినల్ పర్పస్ మరిచిపోతే ఇంకా దాని చుట్టూ ఓ పెద్ద తతంగం ఒకటి నిర్మాణం అవుతుంది బొట్టు అన్నది నిలువుగా పెట్టుకోవాలా అడ్డంగా పెట్టుకోవాలా కొంతమంది నిలువు కాదు అడ్డము కాదు మొత్తం అంతా కూడా ఇలాగ ఒక మెత్తేస్తారు పట్టుకొని అది నిలువడానికి లేదు అడ్డవడడానికి లేదు అలా పెట్టుకోవాలా లేకపోతే కొంతమంది త్రిశూలం పెడతారు కొంతమంది ఇలాగ అర్ధ చంద్రవంక పెట్టి మధ్యలో ఏదో పెడతారు చేస్తారు ఇవన్నీ కూడా మనిషి మనస్సు కల్పించినటువంటి కాంప్లెక్సిటీ దీని తాత్పర్యం ఏంటంటే భురువోర్ మధ్యే ఈ నామం దగ్గర ఆ నామానికి కిందకి కొమ్ము ఉండాలా అక్కర్లేదా అనే దాని మీద పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయి సో ఇవన్నీ కూడా డిస్ట్రాక్షన్ మనస్సుకి డిస్ట్రాక్షన్ తప్ప దాంట్లో సారమేయలేదు సో అడ్డంగా పెట్టేప్పుడు ఎలా పెట్టాలి ఆ మూడు గీతలో అలా పెర్ఫెక్ట్గా ఉండాలి మధ్యలో డిస్టెన్స్ ఏమన్నా ఇది ఏమన్నా మేకప్ ఏమన్నా ఈ సినిమా మేకప్లాగా అలాగే అక్కర్లా ది పాయింట్ ఈజ్ నిలువుగా పెట్టారా అడ్డంగా పెట్టారా ది పాయింట్ భ్రువోర్మ్ మధ్య ఆ ఒక్క మాట గుర్తుంటే చాలు భ్రువోర్మ్ మధ్య ఇక్కడ అసలు మీరు కొంచెం ఇలా ఇలా కూర్చొని ఏకాగ్రంగా కూర్చుని కొంచెం మనస్సుని ఫోకస్ చేసి ఇలా టచ్ చేస్తే ఒళ్ళు జలధరించినట్టు అవుతుంది ఓహ్ సంథింగ్ ఈజ్ దే అక్కడ పిచ్చుటరీ ఉందని మనకి నాటమేలో చెప్తారు అండ్ పిచ్యూటరీ హ్యాపెన్స్ టు బి ద మోస్ట్ ప్రైమరీ గ్లాండ్ ఆ ఎండోక్రనలాజికల్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ అని కూడా చెప్తారు అది దట్ ఈజ్ యాక్సిడెంటల్ ఇన్సిడెంటల్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ మన హ్యూమన్ అనాటమీ కాదుక పాయింట్ కాబట్టి భ్రువోర్ మధ్యే వారాణసీ భ్రువోర్మ్ మధ్య ఈ మాట నేను గతం క్లాసులో మీకు మనవి చేశాను ఇదే వారాణి వారాణసీ భ్రువర్ మధ్యే ఇక్కడ ఇక్కడ భావన చేయాలి ఇక్కడ మనస్సుని ఫోకస్ చేయాలి అలా ఫోకస్ చేసేప్పుడు మళ్ళీ మనస్సు చెదిరిపోతూ ఉంటుంది సమ్యక్ అప్రమత్తస్థం మనస్సు జారిపోతుంది ప్రమత్త అంటే జారిపోవడం అంటే చెదిరిపోవడం అనే అర్థం చెదిరిపోతే ఏం చేస్తాం మళ్ళీ కలెక్ట్ చేసుకోవటమే ఇలా ఇలా ఇలా చెదిరిపోతుంది మనస్సు మళ్ళీ ఇది కలెక్టేట్ అప్రమత్తస్థం బువోర్ మధ్య ఈ ప్రాణవీక్షణమన ఒకటి ఇది ప్రాణాయామం కింద చెప్పాను ఓంకార ధ్యానము చెప్పాను ఈ భ్రువర్ మధ్య అయిన దానికే ప్రాణవేక్షణము అని ఇంకొక టెక్నిక్ ఉన్నది ఇవన్నీ కూడా టెక్నిక్స్ ఒక పర్టికులర్ గోల్ రీచ్ అవడానికి ఉపయోగించే చక్కటి ప్రక్రియలు ప్రాణవేక్షణం అంటే ఏం చేస్తామంటే గాలిని నియంత్రించం కానీ వాచ్ చేస్తూ ఉంటాం ఆ వాచ్ చేయటం ఎలాగంటే పేల్చడం విడిచిపెట్టడం మనం పేల్చాం దాని అంతటదే లంగ్స్ దే పుల్ ఎయిర్ని లోపలికి లాక్కుంటాయి మళ్ళీ విడిచిపెట్టేస్తుంటాయి నిజానికి ఏవో మంత్రం ఉంది కఠోపనిషత్తులో మధ్యే వామనం ఆసీనం సో మధ్య వా వామనుడు ఇక్కడ కూర్చుని ఉంటాడు వామనుడు అంటే ఈశ్వరుడు ఆయన ఇక్కడ కూర్చుని ఉంటాడు పొట్టివాడు పొట్టిదంటే అంగుష్ఠ సో పొట్టివాడు ఇక్కడ కూర్చుని ఉంటాడు కూర్చుని గాలిని లోపలికి లాగుతాడు వీలు పెడతాడు మనం లేదు విడిచిపెట్టేది లేదు మరి మనం ఏమిటి చేస్తాం అలా వాచ్ చేస్తాం వామనుడు లాగుతున్నాడు విడిచిపెడుతున్నాడు నేను వాచ్ చేస్తూ ఉంటాను ఎలాగ వాచ్ చేయటం ఆ గాలి యొక్క మార్గం అంతా ఫాలో అవ్వడం కాదు జస్ట్ అట్ ద టిప్ ఆఫ్ ది నోస్ నా టిప్ ఆఫ్ ది నోస్ ఇక్కడ సెన్స్ ఆఫ్ టచ్ ఉంటుంది ఆ సెన్స్ ఆఫ్ టచ్ని అబ్జర్వ్ చేయటం అప్పుడు గాలి లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది అని తెలుస్తూ ఉంటుంది అలా వాచ్ చేయటం అంతే పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలా వాచ్ చేయటం అలా వాచ్ చేసి కొంతసేపు కొంత అభ్యాసం ఇక్కడ వచ్చిన తర్వాత ఈ వాచింగ్ని ఇక్కడి నుంచి టిప్ ఆఫ్ ది నోట్స్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయటం అంటే గాలి వెళ్తున్నప్పుడు వచ్చేప్పుడు కూడా దిస్ ఈస్ ది సోర్స్ ఇప్పుడు గాలి లోపలికి వెళ్ళింది ఇప్పుడు బయటకు వచ్చింది ఇక్కడ ఇక్కడి నుంచే వెళ్తుంది కదా ఇలా వెళ్ళి ఇలా వస్తుంది కాబట్టి ఇక్కడ అక్కడ భావన చేస్తూ ఉంటాం ఇది ఈ ధ్యానాన్ని మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది భ్రువోర్ మధ్య ఇది ఎప్పుడూ ప్రయాణకాలం ప్రయాణకాలంలో ఇది సిద్ధించాలి అంటే ఇప్పుడు మనం అలా ధ్యానం చేయటం అభ్యాసం చేయాలి అలా చేస్తే ఏమిటవుతుంది స విద్వాన్ యోగీ కవిం పురాణమిత్యాది లక్షణం తం పరం పర పురుషం ఉపైతి ప్రతిపద్యతే దివ్యం ద్యోతనాత్మకం ఈ విధముగా ఉపాసన చేసేటువంటి యోగి స ఏవ విద్వాన్ యోగి ఇప్పుడు యోగంలో కొంతమంది యోగులుంటారు వాళ్ళకి ఏమీ తెలియదు శాస్త్రాధ్యయనం ఏమీ ఉండదు కేవలము ఆ యోగ ప్రక్రియ ఫిజికల్ ఎఫర్ట్ అది బాగా చేస్తారు ఆసనాలు ప్రాణాయామం చేస్తారు అటువంటి యోగులని మూర్ఖ యోగులు అని అంటారు నేను అనలేదు అలా అన్నారు శాస్త్రంలో సో అంటే తెలిసి యోగం చేయాలి కానీ ఊరికే మూర్ఖంగా చేస్తే ఇప్పుడు ఆటోమొబైల్ ఇంజనీర్కిను కారు మెకానిక్కి తేడా ఏమిటి కారు మెకానిక్ కారు రిపేర్లు అన్నీ బాగా చేస్తాడు ఉప్పి మళ్ళీ అన్నీ బిగిస్తాడు కానీ కారు నడిచేటువంటి ఆ కంబస్షన్ ప్రిన్సిపల్స్ అవి అతనికి ఏమీ తెలియవు అసలు ఫ్యూజల్ ఎలా ఫీడ్ అవుతోంది ఎలా కంబస్షన్ ఎలా వస్తుంది ఎనర్జీ ఎలా వస్తుంది ఇవేమీ తెలియవు అంచేతనే ఆటో మెకానిక్ ఇంప్రూవ్మెంట్స్ చేయలేడు ఉన్న మెషీన్ని బాగు చేసి పెట్టగల తప్పస్టన్లోనూ ఆ కంబస్షన్ ప్రాసెస్లోను ఇంప్రూవ్మెంట్స్ ఏం చేయలేడు వెర్ ఆటోమొబైల్ ఇంజనీయర్ హీ నోస్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆ కంబస్షన్ మెకానిజం అంతా కూడా అతనికి తెలుస్తుంది అంచేతనే అతను ఆ కంబస్షన్ ప్రాసెస్లో ఇంప్రూవ్మెంట్స్ చేయగలుగుతాడు పెద్ద సైన్స్ కంబస్షన్ సైన్స్ సో అలాగే కేవలము ఇలాగ బర్రుమని పేల్చడం లోపల నొక్కు పెట్టేయటం మళ్ళీ గట్టిగా విడిచిపెట్టడం ఇంత మాత్రమే మాకు తెలుసు అలాగ ఆయన చెప్పారు మేము నేర్చుకున్నాం ఇంతే మాగొచ్చు అని ఇలా ఇదే మాకు చేతనం ఉండి అంటే వారిని మూర్ఖయోగి అంటారు అలా మూర్ఖయోగిగా ఉండిపోకూడదు విద్వాన్ యోగి మొత్తం అంతా తెలుసుండాలి తర్వాత కేవల ఫిజికల్గా నేర్చుకున్న వాళ్ళు దేహాభిమానం కూడా కలిగి ఉంటారు అదో ప్రమాదం నా నడుము బాగా వంగుతుంది కనుక ఆ నడుమే నేను అనే అభిమానం కలిగి ఉంటారు కదా వెన్నుముక అది కూడా దోషమే కాబట్టి విద్వాన్ యోగి చక్కగా యోగాభ్యాసం చేయాలి విషయమంతా కూడా చక్కగా అధ్యయనం చేసి తెలుసుకుని ఉండాలి అప్పుడు ఆ రకంగా కనుక యోగాభ్యాసం చేసినట్లయితే భక్తితోటి ధ్యానం కూడా భక్తుంటే ఈ ధ్యాన చేయడానికి బాగా సహకరిస్తుంది ఈ విధంగా ఎవరు చేస్తారో వాళ్ళు ఏం పొందుతారు పురుషం ఉపాయితీ ఆ పరమపురుషుణ్ణి పొందుతారు ఈ పరమపురుషుడు అంటే కవిం పురాణ మనుషాసితారం అనే శ్లోకంలో మనం విస్తారంగా చూసాం ఒకటి రెండు క్లాసులు ఆ శ్లోకమే మనం అధ్యయనం చేసి ఉన్నాము ఆ శ్లోకంలో చెప్పినటువంటి ఆ పరమాత్మను ఇక్కడ పొందుతారు ఆ పరమాత్మ ఎలాంటి అంటే దివ్యం అంటే ద్యోతనాత్మకం అంటే ఆత్మ చైతన్యం ద్యోతనము అంటే ప్రకాశము ఏ ప్రకాశము అంటే ఇలాంటి బాహ్య ప్రకాశం కాదు ఆంతరమైన అదృక్ప్రకాశము అంటే చిద్రూపంగా చిన్మయ ప్రకాశము ఆ విధంగా ఆ పురుషుణ్ణి వీడు పొందుతాడు చాలా చక్కటి శ్లోకం కొంత ధ్యానం కూడా మనం అభ్యాసం చేద్దాము అయితే తర్వాత శ్లోకం ఒకసారి అని తర్వాత ఒక చిన్న ధ్యాన సెషన్ మనం ప్రాక్టీస్ చేద్దాము ఒకసారి అందాము ఎదక్షరం వేద విదో వదంతి విశంతియో ఎది చంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ఇప్పుడు ఈవేళ భాష్యంలో శంకరుడు గీతాశ్లోకంలో శ్రీకృష్ణుడు రెండింటి యొక్క సమావేశం దాంట్లో మనం చదివినటువంటి కొన్ని అంశాలు అన్ని అంశాలు ఒకే క్లాస్లో రావు ప్రాక్టీస్కి ఒక అంశం ఏమిటంటే హృదయంలో ఈశ్వరుణ్ణి ధ్యానము చేయుట హృదయ పుండరీకం అని మొట్టమొదటి అక్కడ మనస్సుని ఏకాగ్రము చేయుట అని వారు అన్నారు కదా ఆ ఒక్క ఆస్పెక్ట్ తీసుకుని ఆసనంతో సహా మనం అభ్యాసం చేద్దాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే చక్కగా ఆసనంలో కూర్చుని కుర్చీలో కూర్చున్న వాళ్ళు అదే ఆసనము ఇంకా దానికోసం వేరే ఏమీ చేయక్కర్లేదు ఇంకా సింపుల్గా ఆసనంలో కూర్చుని కుర్చీలో కూర్చున్న వారు కూడా కాళ్ళను పూర్తిగా నేలపై ఆంచి ఆ నడుము నిటారుగా పెట్టుకుని కూర్చోవాలి తర్వాత చేతులు ఈ ఎడమ చేతిలో కుడి చేయి పెట్టాలి ఇలా పెట్టాలి తర్వాత అరిచేతులు పైకి ఉండాలి తర్వాత కొంచెం అలా పెట్టినప్పుడు బొటనవేళ్ళు ఆ రెండు కలుస్తాయి బొటనవేలు ఒక్కటి ఎడమ చేతి బొటనవేలు పైకి వచ్చింది చూడండి వచ్చి కుడి చేతి బొటనవేలుని స్పృశిస్తుంది ఇలాగ దీనికి ఒక మంచి పేరు ఇది ముద్ర అంటారు చేతులు పెట్టే పొజిషన్కి ముద్ర అని పేరు దీనికి మహాముద్ర అని పేరు ఇది ఇక్కడ ఉంటుంది ఎప్పుడైనా మీకు చిత్రకారులు శివుడి బొమ్మ వేస్తారు చూడండి ఇక్కడ శివుడు ఇక్కడ అలాంటి శివుడు ఆ పోస్చర్ ఇది అలాగా పెట్టుకుని ఈ మహాముద్ర ఈ మహాముద్ర కూడా చాలా చక్కటి గంభీరమైన అర్థం అది ఉన్నది అది మరో సందర్భంలో నేను చెప్తాను ఎప్పుడు కూర్చున్నా ఇలా కూర్చుంటా ఇలా పెట్టి ఇలా కూర్చోవడంలో మీ కూరికే మెళకువ్వులు చెప్తున్నాను అనుభవాన్ని బట్టి వచ్చే మెళకువ్వలు మీకు ఉపయోగిస్తాయని చెప్తున్నాను కొంతమంది దీన్ని ఇలా వెనక్కి పెట్టుకుంటారు ఇలా వెనక్కి పెట్టుకున్నప్పుడు ఎల్బోస్ వెనక్కి వెళ్తాయి అది మీకు ఒక స్థిరత్వాన్ని ఇవ్వచ్చు లేదా ఒకప్పుడు మీకు ఇలా ఎదురుగా పెట్టుకుంటే నాకు ఎల్బోస్ వెనక్కి వెళ్ళవు అప్పుడు ఎల్బోస్ బాడీతోటి పేరల్గా ఉంటాయి అంటే కటి భాగానికి పేరలల్గా ఎల్బోస్ టచ్ అవుతూ ఉంటాయి ఎల్బోస్ ఇలా ఉండకూడదు ఇదేం ఫోటోగ్రాఫిక్ ఆపర్చునిటీ కాదు కదా ఇలా పెట్టి ఫోటో తీయించుకోవటానికి ఇది ఎల్బోస్ ఇలా టచ్ చే పూర్తిగా బాడీని టచ్ చేస్తూ ఉండాలి కాబట్టి అప్పుడు ఈ మహాముద్ర కొంచెం ముందుకు మీకు ఏది కన్వీనియంట్ అయితే అది దాంట్లో పెద్ద రూల్ ఏమీ లేదు ఇలా కూర్చోగలగడము చాలాసేపు కూర్చోటము అంటే కనీసం పది నిమిషాలు ఇలా కూర్చోటం అభ్యాసం చేస్తే దానినే భూమి జయము అని అంటారు తర్వాత కళ్ళు మూసుకుని ఉండాలి కానీ గట్టిగా మూసేయకూడదు ఏదో భయపడుతున్నట్టుగా అలా లైట్గా కళ్ళు అలా లైట్గా మూసుకోవాలి అంటే నిజానికి కనురెప్పలు టచ్ అవుతూ ఉంటాయి కనురెప్పలు పైరెప్పలు క్రింది రెప్పలని టచ్ అవుతాయి అంతే కనుగ్రుడ్డు మీద ప్రెషర్ ఉండదు అలా నొక్కేయకూడదు అభ్యాసం చేయండిది కను రెప్పలు టచ్ అవ్వాలి క్రుడ్డు మీద కనుగ్రుడ్డు మీద ఎటువంటి ప్రెషరు లేకుండా ఊరికే కనురెప్పలు టచ్ ఇవ్వటం అది అదో పెద్ద మెడిటేషను దీంట్లో ఇంతేనా సింపులే అనేది ఏదీ లేదు చాలా విలువైనవన్నీ కూడా ఇప్పుడు పెదవులపై చిరునవ్వు పెదవులపై చిరునవ్వు ఉన్నప్పుడు ఏమవుతుందోసారి పరిశీలించుకోండి ముఖమంతా కూడా అంటే ఫేస్లో ఉండే కండరములు చాలా చక్కగా రిలాక్స్ అవుతాయి చూస్కోండి మీరు ఫేస్ అంతా కూడా రిలాక్స్ అవుతుంది తర్వాత మనస్సేమవుతుందో చూడండి చిరునవ్వు నవ్వినప్పుడు మనస్సు ఉంది మనస్సులో ఏవో సంసార భయాలు కామనలు అన్నీ ఉంటాయి కానీ మీరు ఇలా కూర్చుని చిరునవ్వు నవ్వినప్పుడు అవన్నీ ఏమైపోయాయో చూసుకోండి అవి ఏమీ ఉండవు పైగా మనస్సు ప్రసన్నంగా ఉంటుంది సిరీన్ అంటారు ఇంగ్లీష్లో ప్రసన్నంగా ఉంటుంది తేటపడుతుంది మనస్సు తేటపడి ఉంటుంది ఈ మనస్సు ఇలా తేటపడి ఉన్నప్పుడు మీకేమైనా సుఖం కానీ దుఃఖంగాని ఉందండి సుఖము లేదు దుఃఖము లేదు అంటే దాని అర్థం ఏంటి మీ స్వరూపము ఈ వచ్చిపోయే సుఖదుఖములకు అతీతమైనది అని తెలుస్తూనే ఉంది ఈ విధంగా కూర్చోవడం వల్ల నా మనస్సు ప్రసన్నంగా ఉన్నది ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఉరికే వాచ్ చేయటమే జస్ట్ యూ వాచ్ ఇట్ జస్ట్ మన షార్ప్ టైం లైట్గా ఉంటాయి లైట్ అండ్ షాలో అలా ఉంటాయి పైగా ఈవెన్గా ఉంటాయి సమము అని అంటారు లేబర్డ్ బ్రీదింగ్ ఉండదు సమంగా ఉంటుంది బ్రీదింగ్ అదే మనస్సులో కనుక స్ట్రెస్ సఫరింగ్ పెయిన్ అయితే భయం వచ్చినప్పుడు బ్రీదింగ్ అని ఈవెన్ అయిపోతుంది చాలా లేబర్డ్ బ్రీతింగ్ కూడా అవుతుంది కానీ ఇప్పుడు బ్రీదింగ్ చాలా ప్రసన్నంగా ఈవెన్గా ఉంది మనస్సు ప్రసన్నమైనప్పుడు బ్రీదింగ్ ఈవెన్గా ఉంటుంది మనస్సుకి బ్రీదింగుకి చాలా దగ్గర సంబంధం ఇప్పుడు ఈ ప్రసన్నమైన మనస్సుతో నేను రామనామాన్ని జపిస్తాను మానసికంగానే పైకి కాదు రామ రామ రా రామ్ కాదు రామ సంబోధన అంటే ఓ రామ అని అర్థం రామ రామ రామ రామ అలా జపిస్తూ ఈ మంత్రము మీరు హెడ్తో జపిస్తున్నారా హార్ట్తో జపిస్తున్నారా చూసుకోండి ఒకసారి వెరిఫై చేసుకోండి హెడ్ అయ్యే అవకాశం ఉంది హెడ్ కనుక అయితే ఆహా ఇదే హెడ్లోంచి వస్తుంది మంత్రం అని గుర్తుపట్టి వెంటనే ఆ మంత్రాన్ని హార్ట్ నుంచి వచ్చి ఇట్లా చేసుకోండి రామా రామా భావన చేయటమే అంతే దాంట్లో చేయాల్సిందేం లేదు మంత్రము హృదయం నుంచి వస్తోంది ఆ మంత్రం హృదయం నుంచి వచ్చేప్పుడు దానికి కొంత ప్రేమను కూడా జోడించగలరా అది ఎలాగానో అడగద్దు ఆ ప్రశ్నే వేయద్దు ట్రై చేయండి అంటే జస్ట్ యు ట్రై ప్రేమగా అనాలి రా రాముడు అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నవాడే రాముడు ఆ రాముని యొక్క పవిత్రమైన నామమంత్రాన్ని నేను భక్తితో ధ్యానిస్తున్నాను రాేమ వచ్చింది రాలేదు అని మీరేమీ కంగారు పడద్దు జస్ట్ ట్రై కొంచెం స్లో చేయండి మంత్రం హృదయంలో పుట్టి సైలెన్స్లో కలిసిపోతూ ఉంటుంది విలీనమవుతూ ఉంటుంది that దట్ సైలెన్స్ ఈస్ ద బీయింగ్ అది సత్ చిత్ ఆ సచిత్లో వచ్చే స్పందనయే రామనామము आ सैलसू स्माम जप्ची ఆఖరిగా మూడుసార్లు మెల్లగా రామనామాన్ని జపించి సైలెంట్గా ఉండిపోవడం just be దూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిషా తి శాంతి మెల్లగా కన్నులు తెరవాలి